కీర్తన మూడు వందల తొంభై ఐదు ఆచార విచారాలవియు నేనెరగ వాచామ గోచరపు వరదుడవు నీవు తపమొక్కటే నాకు తగు నీ శరణనుట చెపమొక్కటే నిన్ను సారెకునుతించుట ఉపమొక్కటే నీవు ఉపమొక్కటే నీవే ఉన్నతుడవంట విపరీత విజ్ఞాన విధులేమి నెరగ కర్మ మొక్కటే నీ కైంకర్య గతి నాకు ధర్మమొక్కటే నీ దాసాను దాస్యము మర్మమొక్కటే నా మతి నిన్ను తలచుట అర్మిలి నింతకంటే నీ నెరగ బలిమియొక్కటే నాకు భక్తి నీపై గలుగుట కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట ఎలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క పలు బుద్ధుల నే బొరలు భావనలే ఎరగ